దేవుని వాక్యం ధ్యానించక ముందు చిన్నగా ప్రయాణం చేసుకుందాం సోదరం యేసు ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తివంతుడా నీకే వందనాలు తండ్రి అబ్రహామి సాఖ యాకూబ్ల దేవ నినానీ నిరంతరం ఏకరీత ఉన్న దేవ మహాగణ మహోన్నతుడా నీకే స్థుతులు సోద్రం అయినా ఇక మధ్యకాల సమయంలో మీ వాక్యమే ధ్యానిస్తున్నాం ప్రభా ఎంతో మేము ఆసక్తితో ప్రభావ సంగతి మేము కూడుకున్నాం ప్రభా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురి గుడి నా నాములు ఉంటే వారి మధ్యలో ఉంటున్నారు ప్రభా మాద్దరు ఉన్నారేసు ప్రభా దాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తాం ప్రభా మీ వాక్యం ధ్యానిస్తున్న మాతో మాట్లాడండి నా దేవ యేసు ప్రభా నా తండ్రి నా ప్రభావ మీ వాక్యం లేని సత్యాన్ని మేము గ్రహించలాగా ఆత్మీ నేతలు ఇబ్బంది ఇస్తు ప్రభా అయినా ఇక చివరి కాలంలో మేము ప్రభావ మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపర్చండి అయినా మీ కొరకు మేము జీవించాల ప్రభావ అనేకులు ప్రభావ మీ కొరకు సాక్షిగా ఉండాలో ప్రభావ అయినా అలాంటి నడిపించండి మీ వాక్యంధ మాతో మాట్లాడాలని మా సోభతి మా సొంత తలములు కొట్టివేని ప్రభావ ఓ దేవాభా మీ తలంపులు మేము చోటిస్తున్నాం ఓ దేవ మా ప్రవర్తన అంతటిందుకు ప్రభావ మీ అధికారాన్ని ఒప్పుకుండం అయినా మీ ఆత్మ నడిపించండి వాక్యంధ్రం మాట్లాడి నా మంది మై క్రీస్తావన రాష్ట్రం కోరి మొదటి పత్రిక పదహారూయా మనం దేవుని రాకడ దినాల్లో మనం ఉంటున్నాం ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉంది కాబట్టి ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు పెట్టినంటే ఒక వెలుగులాగా ఉండాలని హలలుయ ఎందుకంటే ఇది చీకటి కాలం కాబట్టి ఈ చీకటి కాలంలో వెలుగు మనుషులకు అవసరం కాబట్టి ప్రభు మనందరినీ వెలుగుగా నిలబెట్టి కాబట్టి ఆయన వెలుగును మన వెదజల్లేని వారి మనం ఉండాలా విశేషంగా మనం వెలగాల హలలుయ మనం వెలగాల మన జీవిత కాలం ఆయన కొరకు మనం జీవించాలా ఎందుకంటే విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టడుగా జీవించలేదు హలలుయ ఆ విశ్వాసం ఎట్లొస్తుంది వినటు వల్లనే విశ్వాసం వస్తుంది అది దేవుని వాక్యం వస్తుంది హలలుయ కాబట్టి మనం జీవిత కాలం అంతా మనం జీవించాలా విశ్వాసంలో మనం ముందుకు పోవాలా హలలుయ పదహారు అధ్యాయము పదమూడు వచ్చింది చూడండి పదహారు అధ్యాయము పదమూడు వచ్చింది మొదటి చాలు హలలుయలుయ చూడండి పౌలు అపోసిన పౌలు కొరంది అనే ఒక సంఘానికి ఆయన ఒక పత్రిక రాస్తా దేవుని బిడ్డలు కాబట్టి ఆ కాలంలో వాళ్ళు ఒక పత్రిక లాగా ఆయన దేవుని ఒక చేత ప్రేరేపింపబడి ఆయన ఆత్మలో ఎదిగి ఆయన ఒక పత్రిక రాస్తున్నాడు కాబట్టి ఈ కాలం వరకు దేవుడు మన కొరకు ఈ వాక్యాలన్నీ సిద్ధపర్చాడు కాబట్టి ఈ చివరి కాలం ఉంటున్న మనము ఎట్టు ఉండాలంట మెలుకోగలుగు ఉండాలంట నాలుగు విషయాలు అక్కడ చెప్పబడ్డాయి ఒకటి మెలకుగలుగు ఉండటం రెండు విశ్వాసము మూడోది పౌరుషం కలవాల ఉండటం నాలుగోది బలవంతులై ఉండటం బలవంతులుగా ఉండటం నాలుగు విషయాలు అక్కడ చెప్పబడ్డాయి కాబట్టి ఈ నాలుగు విషయాల్లో మనం ఉంటేనే ఈ చివరి కాలంలో ప్రభు కొరకు మనం జీవించగలం మనం నిలబడగలం హలలుయ ఎందుకంటే భయంకరాల మనం ఉంటున్నాం కాబట్టి మన విశ్వాసం ఇంకా వృద్ధి చేసుకోవాలా మన విశ్వాసంలో అంచెలంచులుగా మనం ఎదగాలంట హైతే చూడండి మెలుకుగా ఉండాలంట మనం చూడండి దేని విషయంలో మెలుకుగా ఉండాలా అనే విషయం మనం అర్థం చేసుకుంటే మత ఇరవై నాలుగు అధ్యాయము చూడండి నలభై ఒకటో వచ్చింది నలభై రెండు చూడండి కావునా కన్నము వేడని మీరు అనుకోనని అడిగారు మనిష కుమారుడు వచ్చును కనుకనే సిబ్బందిగా ఉండడు యజమానుడు తన ఇంటి వారిని తగిన వేళ కావున ఏ దిమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు గనక మెలుకుగా ఉండు హలలుయ చూడండి మనము మెలుకుగా ఉండాలంట ఆత్మీయ జీవితంలో మనం మెలుకువగా ఉండాలంట హలలుయ మెలుకుగా ఉండటమంటే మనం ఎప్పుడు నిద్రపోక ఉండటమని కాదు మన ఆత్మీయ జీవితంలో మెలుకు ఉండాలి ఎప్పుడైతే మనం దేవుని సత్యంలో మనం ఉంటామో అప్పుడు మనం మెలుకగలిగి ఉంటాం ఎప్పుడైతే అసత్యంలో మనం ఉంటామో మనం నిద్రపోతున్న వాళ్ళం కాబట్టి ఈ చివరి కాలంలో మనం ఏం చేయాలంట మెలుకోగలిగి ఉండాలంట హలలుయ్య కాబట్టి ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం ధ్యానిస్తూ దేవుని కొరకు ఈ లోకంలో మనం మెలుకోగలిగి మనం ఉండాలంట ఎందుకంటే మెలుకోగలిగి ఉండకపోతే ఆ ఆ దినం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి అకస్మాత్తుగా ఆ గడి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం పరిగెత్తిపోవాల్సి వస్తుంది కాబట్టి ఆ దొంగ ఏం చేస్తాడు ఎప్పుడు వస్తుంది ఎవరికని తెలుస్తుందా తెలియదు అంటే ఆ గడి అట్లుంటది అంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మనం ఏం మన జీవితాలు ప్రభుకు సమర్పించుకొని మన ఆత్మీయ జీవితంలో మనం మెలుకగలిగి మనం దేవుని విశ్వాసంలో మనం ముందుకు పోవాలంట హలలుయ్య కాబట్టి మనం ఏం దేవుని వాక్యం పట్ల మన ఆసక్తి కలిగి దేవుని వాక్యంతో ప్రార్థన చేస్తూ మనం ఈ చివరి కాలంలో మనం జీవించాలి అప్పుడే మనం మెలుకుగా ఉంటాం దేవుని వాకి వింటేనే మనం మెలుకు వస్తూ ఉంటుంది హలలుయా కాబట్టి మనం మెలుకుగా ఉండి మనం చేయాలంట తర్వాత నలభై నాలుగు వచ్చింది మీరు అనుకున్న గడియలో మనుషు కుమారుడు వచ్చిన కనుకనే మీరు సిద్ధంగా ఉండు చూడండి మన సిద్ధపడి ఉండాలంట చూడండి సిద్ధపడటం అంటే ఏంటంటే అన్ని ముగించుకున్నాక సిద్ధపడడం అంటే మనం చెప్పిన పనులన్నీ ముగించుకున్న తర్వాత మనం సిద్ధపట్టం అది సిద్ధపట్టం అంటే అంటే ప్రభువులో మనం చెప్పినవన్నీ మనం ముగించుకొని సిద్ధంగా ఉండాలంట ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన తిరిగి వస్తాడు ఈ లోకంలోకి కాబట్టి మనం ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలంట హలలు కాబట్టి అందుకు మనం మెలుకు గలుగు కాబట్టి సిద్ధపట్టం అంటే చూడండి మనం ప్రార్థన చేసుకుంటాం వాక్యం చదువుతున్నాం అన్ని చేస్తున్నాం కానీ మనం సిద్ధపడకపోతే ఆత్మలో మనం మెలుకు ఉండకపోతే దేవుని వాక్యం మనం లేకుంటే ఆ క్షణం మనం ఆయన వచ్చినప్పుడు మనం ఆయన మనల్ని గుర్తించడంట హలలుయ్య కాబట్టి మనం ఎంత చేసినా ఎంత ఇచ్చినా గానీ ఎంత చేసినా గానీ మనం మెలుకోగలిగి ఉండకపోతే ఆయన ఆయన వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం మనకు గుర్తింపు అనేది ఉండదంట అంటే మనం వెలుగులాగా మనకు కనిపించం హలలుయ్య కాబట్టి మనం మెలుకోగలిగి మనం ఉండాలి ఆత్మీయ జీవితంలో మనకి మనం ఉండాలంట ఎట్లా మెలుకోగలంటే ఒక యజమానుడు ఒక దేశాంతా వెళ్ళినప్పుడు ఒక ఇంటికి ఒక కాపలాగాయమని చెప్తాడు కాపలాగాయమని చెప్పినప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తాం ఒక పని అప్ప చెప్పి ఆయన తన దూరదేశం వెళ్ళినప్పుడు మళ్ళా ఆయన తిరిగి వస్తాడు కానీ ఆయన ఏ టైమ్ లో వస్తా తెలియదు ఆయన చెప్పినప్పుడు ఎప్పుడు వస్తాడో చెప్పలేదు కాబట్టి ఆయన పనిచ్చిండు చెప్పేసి వెళ్ళిపోయాండు కాబట్టి మనం కూడా ఆయన ఒక పని చెప్పిండు కాబట్టి ఆయన మళ్ళా తిరిగి వస్తాడు కాని ఎప్పుడొస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంట ఆయన చెప్పిన పని మనం చేసుకుని సిద్దంగా రెడీగా ఉండాలంట అంటే ఆత్మీయ జీవితంలో మనం ఎదగాల దేవుని సువార్త మనం ప్రకటించాలా అనేకులకు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తే ఇందాక చెప్పంలో మిగిలిన సంతోషం ఉండాలంట చూడండి సువార్త ప్రకటిస్తేనే సంతోషం ఉంటుంది దేవుని వాక్యం ఉంటే మనకు సంతోషం ఉంటుంది ఎన్ని ఎన్ని ఉత్త మాటలు చెప్పినా ఎన్ని చెప్పినా కూడా ఎన్ని కథలు చెప్పినా కూడా ఉండదు కాబట్టి ఈ చివరి కాలంలో మనం సంతోషంగా ఉండాలా మన హృదయంలో ఆనందం ఉండాలా ప్రభు పట్ల అంటే మనం ఏం చెయ్యంట ఆయన వాక్యంలో మనం ఏం చేయాలంట లీనమైపోవాలా ఆయన వాక్యంలో మనం ఎదగాలంటా అలా దేవుని వాక్యం ఉంటే మనకు భయం రాదు చూడండి దేవుని వాక్యం వల్ల ఉంటే భయం రాదు కాబట్టి మనం భయపడకుండా ధైర్యంగా మనం ఉండాలంట కాబట్టి ఆత్మలో మనం మెలకు కలిగి మనం రాయసపడాలంట తర్వాత ఇంకోటి చూడండి ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటి వచ్చింది ఇరవై ఆరో అధ్యాయము అదే మత్స వార్త మీరు హలో చూండి ఇప్పుడు అర్థమైతుంది ఎందుకు మనం మెలుకుగా ఉండాలా అనేసి ఎందుకు ఉండాలంటే అక్కడ రాసు మీరు శోధంలో ప్రవేశించుకుంటున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చెడు హలలుయ్య చూడండి మనం మెలకు కలిగి మనం ప్రార్థించాలంట మన శోధన మన నుంచి పోవాలంటే మనం ఏంటంటే మెలకు కలిగి ప్రార్థన చేయాల హలలుయ ప్రార్థన చేయకపోతే ఆ శోధన పోదు ఎందుకంటే ఏసీ ప్రభు యొక్క విషయాన్ని ఇక్కడ నేర్పిస్తున్నాడు ఆయన సెలవు మన్నం ఆయన ప్రార్థన చేసిండు హలలుయ్యండి కాబట్టి మనం ప్రవేశోధనలో పడకుండా ఉండాలంటే మనం ప్రార్థన జీవితం మనకు అవసరం హలలు ఎంత శోధన వచ్చినా సరే మనం భయపడం కలలో ఏం కనిపించినా సరే మనం భయపడం ఎందుకంటే దేవుడు చూపిస్తున్న ఆ రీతిగా ఎందుకంటే శోధన రాబోతుంది మీకు కాబట్టి మీరు మెలుకులు ప్రార్థించండి అని దేవుడు చెప్పిండు కాబట్టి మనం వచ్చినప్పుడు భయంకరంగా కళలు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు మనం భయపడద్దు దేవుడు చూపిస్తున్నాడు అక్కడ అది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి అది చూపించినప్పుడు దాన్ని మనం ఎదుర్కోవాలా అనే విషయం అక్కడ చెప్పబడుతుంది కాబట్టి మనం మెలుకుగా ఎందుకు ఉండాలంటే శోధనలు పడుతుంది కాబట్టి చివరి కాలంలో భయంకరమైన శోధనలు మనకు ఉన్నాయి కాబట్టి శోధనల కాలం శ్రమల కాలం కాబట్టి శ్రమల కాలంలో మనం జయించాలంటే మనం ప్రార్థన జీవితం మనకు అవసరం కాబట్టి వాళ్ళు అటనైజేషన్ కింద చూస్తే మూడు సార్లు ఆయన వచ్చి లేపిండ్రు కానీ వాళ్ళు ఏం చేసిండ్రు ఆత్మసిద్దమే ఉంది కానీ చేయాలని ఉంటుంది కానీ చేయలేకపోతుండ్రు అలిసిపోయి కాబట్టి చివరి కాలంలో మనం ఏం చేయాలంట ప్రార్థన జీవితం మనకు ఉండాలా అలలు విశ్వాసంలో మనం ముందుకి పోవాలంట కాబట్టి ఆయన చెప్పిన ఒక పని మనం నెరవేర్చాలంటే ప్రార్థన మనకు అవసరం కాబట్టి మీరు శ్రోదంలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయడి ఆత్మసిద్దమే కాని శరీరం బలహీనం చెప్పి పేతులతో చెప్పి మరలా రెండు అమ్మవారు వెళ్ళి చెప్పిండు ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు ప్రభు కూడా కాబట్టి శిష్యులు కూడా చెప్తున్నాడు కాబట్టి సృష్టి ప్రార్థన చేసిండు హలలుయ్య కాబట్టి ఆయన నేర్పిస్తున్న ఒక విధానం మనకి కాబట్టి మనం కూడా అవన్నీ నేర్చుకొని మనం ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంట ఎందుకంటే భయంకరంగా శ్రమల కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆ శ్రమలు అమౌంతంగా మన మీద వచ్చినప్పుడు మనం చలించకుండా మనం భయపడకుండా మనం ఆయన కొరకు నిలబడాలంట హలలుయ అట్లా నిలబడాలంటే మన ఏం చేయాలంట మెలకు తర్వాత ప్రార్థనలో ఉండాలన్నమాట అప్పుడే మనం నిలబడగలం హలలుయ్య కాబట్టి అలాంటి జీవితంలో మనం ఆత్మలో మనం ఎదగాలంటా కాబట్టి ఈ చివరి కాలంలో మనం అట్లా లేకుంటే మనం పడిపోతూ ఉంటాం సమస్యలు ఉంటాం దిగులు పడిపోతూ ఉంటాం కొన్ని విషయాల్లో కాబట్టి మనం భయపడకుండా ధైర్యంగా ఉండాలి నా ప్రభు నాతో పాటు ఉన్నాడు అని ధైర్యంగా ఉండాలి యహోషతో దేవుడు చెప్పిండు కదా భయపడుకున్నాడు మోసకి నేను తోడుకున్నట్లు నేను తోడుకుంటా అన్నాడు కాబట్టి దేవుడు ఈ చివరి కాలంలో మన అందరూ తోడుగుంటాడు ఆయన ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టాడు కాబట్టి మనం అనుకుంటే ఒక టైంలో శ్రమ వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టిండేమని కాబట్టి మనం ఆయన ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడు ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన మనకి నేను విడువను ఎడబన్నాడు కాబట్టి మనం ధైర్యం కలిగి నిర్భరం కలిగి మనం జీవించాలనే విషయం హలో తర్వాత చూడండి ఇంకొక వాక్యం చూసుకున్నాక చదవం అది కొరందెలు రాసిన పత్రిక చదవండి కొరందెలు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం చూడండి ఫస్ట్ ఫస్ట్ పదిహేను మీరు దానిని అంగీకరించుకుని ప్రకటించుతా ఉపదేశం హలో లూయా చూడండి మొదటిది ఏం చెప్తుంది విశ్వాసం మెలుకువగా ఉండటం కాబట్టి మెలుకోగా ఉండాలంటే మనం ప్రార్థనలో మనం జీవించాలా ఆయన కొరకు లోకంలో ఉండాలి తర్వాత రెండో విషయం ఏం చెప్తుండ్రు రెండో విషయం ఏముంది అక్కడ మెలకులు గలిగి ఉండు విశ్వాసంగా ఉండాలంట చూడండి మనం మెలకు కలిగి ఉండి ప్రార్థన చేస్తే సరిపోదు కాబట్టి విశ్వాసంగా కూడా ఉండాలంట రెండో విషయం అంటే విశ్వాసంగా ఉండాలంటే ఏమి ఉండాలంట దేవుని వాక్యం ఉండాలా హలో దేవుని వాక్యం మనలో ఉండాలా మన హృదయంలో ఉంటేనే మనం విశ్వాసంగా ఉండగలం ఏందా ఆ వాక్యం అన్నప్పుడు ఇక్కడ పౌలు చెప్తుండు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరుచున్నాను అని ఏం సువార్త ప్రకటిస్తున్నాడు ఏసు ప్రభు గురించి ప్రకటిస్తున్నాడు మనం ఏ విన్నాం ఏసు గురించి విన్నాం ఆయనే లోక రక్షకుడు ఆయనే సృష్టికర్త ఆయనే మన పాపముల గురించి చనిపోయిండు ఆయనే మన తన ప్రాణాన్ని బట్టి మనం రక్షించుకున్నాడు అని ఆ యేసు సువార్త మనం విన్నాం కాబట్టి మనం రక్షణ పొందినం కాబట్టి మనం ప్రార్థన చేస్తే సరిపోదు అనే విషయంతో తర్వాత ఎట్లా ఉండాలంట మీరు దానిని అంగీకరించి కాబట్టి విశ్వాసంలో మనం అంగీకరించినం కాబట్టి వాక్యం విన్నప్పుడు ఎవరన్నా ఒక సువార్త చెప్పినప్పుడు మన విశ్వాసంతో దాన్ని మనం అంగీకరించినప్పుడే మన రక్షణ మనకు వచ్చింది హలలుయ్య లేకుండా రాలేదు కాబట్టి అది ఎట్లా ఉండాలంట చూడండి మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ ఉపదేశ రూపముగా ప్రకటించుతునో ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకునేలా ఆ సువార్త వలనే మీరు రక్షణ పొంది వారై ఉతను ఆ దేవుని వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలంట ఈ చివరి కాలంలో హలలుయ అనేకులు ప్రభు చెప్పిండు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు ఎందుకు మనం పోగొట్టుకుంటామని కాబట్టి మనం వినిన సువార్త మనం మొదటి నుంచి ఏమి విన్నామో ఈ చివరి వరకు కూడా అదే విశ్వాసాన్ని మనం పట్టుకొని అదే దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆయన కొరకు ఈ లోకంలో చివరి వరకు జీవించాలా మనం హలలుయ లేకుంటే మన కాలం ముగించేంత వరకు తర్వాత ఆయన చెప్పిన పని అది అది ముగించేంతవరకు ముఖ్యంగా హలలుయ కాబట్టి మనం ఏం దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని మనం జీవించాలా ఈ లోకంలో హలలు కాబట్టి వాక్యము చాలా ఇంపార్టెంట్ అనే విషయం అక్కడ చెప్పబడుతుంది కాబట్టి దేవుని వాక్యము దేవుని స్వార్థం మనం వింటే వాక్యం ఉంటే మన విశ్వాసం బలపడతా ఉంటుంది భయపడికొని ధైర్యంగా ఉండవన్నప్పుడు అది వాక్యం చెప్తుంది అట్లా అన్నప్పుడు ఆ వాక్యం మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు భయం వచ్చినప్పుడు ఆ వాక్యం మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు మనం బలపడతా ఉంటాం కాబట్టి నువ్వు విన్న దేవుని వాక్యం నేను బలపడిస్తా ఉంటుంది హలలుయ కాబట్టి మనం ఎట్లా ఉండాలంట విశ్వాసంగా ఉండాలంట కాబట్టి విశ్వాసం ఎట్లా వస్తుంది అది దేవుని వాక్య వింటేనే వస్తుంది కాబట్టి మనం ఎందుకు ఇక్కడ అంతా కూర్చోవడం అంటే దేవుని వాక్య విననికొచ్చినాం మనం హలలుయ కాబట్టి విన్న ప్రతి వాక్యాన్ని మనం ఏం చేయాలంట మనం హృదయంలో భద్రపరుచుకోవాలంట హల ఒక కాలం వస్తా బైబిల్స్ కూడా ఉండవంట కాబట్టి సువార్త చెప్పారు కూడా కరువైపోతారు కాబట్టి దేవుడు ఇప్పుడుంచే మనం దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు ఇప్పుడుంచే మన హృదయాల్లో ఈ వాక్యాలు మనం పెట్టుకోవాలంట అట్లాంటి బైబిల్ దొరికినప్పుడు ఎట్లా చెబుతాం మనం మనం హృదయంలో భద్రపరుచుకున్న వాక్యాన్ని చెప్తా ఉంటాం హలలుయ కాబట్టి అట్లాంటి ఆ ఆ స్థితిలో మనం పోవాలంట దేవుడు అందుకే దేవుడు అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చిండు హలలుయ్య కాబట్టి మనం వాక్యం ధ్యానించి వెళ్ళిపోయేది కాదంట ఆ వాక్యాన్ని మనం పట్టుకొని చివరి వరకు ఆయన మనం విశ్వాసంగా జీవించాలా మనం వెలుకోగలిగి ఉండాలా చేయాలా తర్వాత ప్రార్థన చేసినాక విశ్వాసంగా ఉండటం మనం నేర్చుకోవాలనే విషయం అక్కడ చెప్తున్నాం తర్వాత మూడో విషయం చూడండి ఒకటి మూడు బలవంతులయుండు చూడండి మనం బలవంతులుగా ఉండాలంట చూడండి మనం బలవంతులుగా ఎప్పుడు ఉంటాం దేవుని వాక్యమే కదా మనకు బలం హలలియ దేవుని వాక్యమే మనకు బలం కానీ ప్రతిదీ ఆయన గురిచే సూచి సూచిస్తుంది అంటే ప్రతిదీ దేవుని వాక్యమే కాబట్టి మనం బలంగా మనం ఉండాలా అంటే బలవంతులుగా మనం ఉండాలంట హలలుయ మనం బలవంతులుగా ఉండాలంట చూడండి తర్వాత లేస్ట్ మెలకుగా ఉండటం విశ్వాసం నిలకడగా ఉండటం తర్వాత పౌరుషం గలవారి ఉండటం పౌరుషం కలిగి ఉండాలంట చూడండి ఆత్మీయ జీవితంలో మనం పౌరుషంగా ఉండాలి పౌరుషము అనేది రెండు విషయాలుగా మనం చూస్తాం ఒకటి శరీరం చూస్తే ఎవరైనా ఒక మాట అంటే మనకు పౌరుషం వస్తూ ఉంటుంది కదా ఎవరైనా ఒక మాట ఏదంటే మనం ఏదైనా పురస్కారం కంటే మనకు కోపం వస్తూ ఉంటుంది కాబట్టి ఇది దానికి చెప్పబడినది కాదు ఇది పౌరుషం అనేది బైబుల్ చెప్పిన పతిదీ ఆత్మీయమైంది కాబట్టి ఇది శారీరకంగా మనం చూడడానికి తెలియదు అంట కాబట్టి మనకి ఏమైనా కోపం వచ్చినా కానీ మనం ఏం చేయంట వాటి మనం అణుచుకోవాలా వాటి మనం తాళాలా వాటిని భరించాలా నువ్వే తప్పు చేయలే కానీ నీ మీద నింద వేస్తారు కాబట్టి నువ్వేం చేయాలా దాని ఏం చేయాలా నాకు నన్ను ఎందుకు నువ్వు అట్లా చేస్తు చెప్పాలనా ఒక దశ ఒక దశలో నువ్వు ఎదిరించాలా ఒక దశ వచ్చినప్పుడు నువ్వు తగ్గించుకోవాలా అది దేవుడే నీకు జ్ఞానం ఇస్తాడు హలలీయా కాబట్టి మనం ఏం చేయాలంట పౌరుషం కలిగి మనం ఉండాలంట సరే ఎట్లా పౌరుషంగా ఉండాలా చూడండి యహోషో గ్రంథం మొదటి అధ్యాయం చూడండి యహోషో మొదటి అధ్యాయం ఆరో వచ్చిన నిన్ను విడువను ఎడబాయను నిన్ను విడువను ఎడబాయను నిర్భరం కలిగి ధైర్యంగా ఉండము వారికి ఇచ్చేదానని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిత్యముగా నీ ప్రజల స్వాధీనము చేసేదను హలలుయ్య చూడండి మనం ఆ రీతిగా జీవించినప్పుడు సరే వాక్యము దొరుకుతలేదు అది చూడండి ఈ మొదట మనం మెలకు కలిగి విశ్వాసములో ఉండాలా తర్వాత పౌరుషం కలిగ కాబట్టి ఆత్మీయ జీతంలో మనం దేవుని పట్ల మనం రోషం కలిగి జీవించాలా కాబట్టి రోషం జీవించడం అంటే ఈ లోకంతో సమాధానం పడకుండా ఈ లోకంలో దేన్ని దాని విసర్జిస్తూ ఆయన ఏ ఏ రీతిగా మనకు చెప్పిండో ఆ విషాలు మనం చూస్తూ మనకు మనకు వరకు ఈ లోకంలో ఆయన ఏం చెప్పిండో ఏ విషయాల్లో చెప్పిండో వాటి మనం రోషం కలిగి జీవించాలి అంటే ఆత్మీయ జీవితంలో రోషం కలిగి జీవించాలని ఆ చెప్పబడుతుంది తర్వాత ఆ రీతిగా మనం ఉన్నప్పుడు చివరికి ఏముందంటే తర్వాత ఏముంది కేలవంతంగా ఉంటాం కాబట్టి మన చివరి వరకు మనం బలవంగా నిలబడేది దేవుడే నిలబడతాడు కాబట్టి ను ఆయన పక్షంగా నిలబడితే ప్రవ్వే నీ పక్షంగా నిలబడి నిన్ను ధైర్యపరుస్తూ ఉంటాడు అనే విషయం అక్కడ చెప్పబడుతుంది చూడండి యహోశ గ్రంథంలో చూడండి ఆరో వచ్చి విడువన ఎడబాయను నిర్భరం కలిగి ధైర్యంగా ఉండము తర్వాత నువ్వు మెలుకు ఉండి విశ్వాసం వుండి పౌరుషంగా ఆయన జీవిస్తే చివరి బలంగా నువ్వు నువ్వు ఉండాలంటే ఆయనే నీకు చివరిగా బలపరుస్తూ ఉంటాడు కాబట్టి ఆయన బలం మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి చివరి వరకు ఆ నాలుగు విషయాలు మనం ఉంటే యేసు ప్రవే మనం ప్రక్క నిలబడి మనకు బలం ఇస్తూ ఉంటాడు ఆయన అలూయా కాబట్టి పౌలు కూడా అంటాడు ప్రవే నా ప్రక్క నిలబడి ఆ సింహపు నోటి నుంచి దేవుడు నన్ను కాపాడిన ఎక్కడ ఉంది కిరణి రాసిన పత్రుడు వాక్యం కాబట్టి వాడు గర్జించి సింహం ఎవడు మింగుదో దుష్టుడు భయంకరంగా పనిచేస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని విషయంలో మనం జాగ్రత్తగా లోకంలో ఉండాలా సైతాన్ని మనం మనం బలవంతులుగా మనం తయారు కావాలా కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం బలవంతులుగా మనతో ఆయరు కావాలంట తర్వాత చూడండి మనకు ఒక విషయం ఎవరు చూపిస్తాం చివరి గారికి ఎందుకు ఆ విషయం చెప్తున్నాడు చూడండి ఏడో వచ్చిన అయితే నువ్వు నిర్భరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర మంత్ర చొప్పున చేయవలను నీవు నడుచుచో ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడపగాని తొలగకూడదు అంటే చివరి చెప్తున్నాడు కాబట్టి చివరి వరకు మనం మన కాలం సిద్ధపడి ఉండటం అంటే ఆయన చెప్పిన ప్రతిది ఏం ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని మనం గైకోనలా దాని అనేకులు ప్రకటించాలా దాంట్లో మనం నడవాలా ఇతరులు కూడా మనం నడిపించాలా అనే విషయం అక్కడ చెప్తుండే మోసేకి దేవుడు తోడుగున్నాడో మనకు కూడా దేవుడు అట్లా కాబట్టి ఈ ధర్మశాస్త్రం దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంట అనేకులు మనం ప్రకటించి దాని ప్రకారం మనం నడవాలా కుడికిగాని ఎడగమని తిరగద్దంటే నువ్వు అట్టి తిరడానికి వీల్లేదు కాబట్టి నీ గురి దేవుడే కాబట్టి ఆయన మన గురి ఎద్దకు మనం పరిగెత్తాలంట పేతురు ఏం చేసిండు ఆ విశ్వాసంలో ఆయన సముద్రం మీద నాలుగో జామున వెళ్తున్నప్పుడు వాళ్ళు ఓడలు వెళ్తున్నప్పుడు ఏసు ప్రభుత్ వస్తూ ఉంటాడు వస్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తాడంటే భయపడతారు ఆయన చూసి భయపడిన తర్వాత ఆయన అంటే నేనే భయపడకూడ అంటాడు అన్నప్పుడు ప్రవ్వా నువ్వే అయితే నీళ్ళ మీద నడిచడానికి నాకు సెలవి ప్రవ్వా అని చెప్తాడు చెప్పినప్పుడు పేదూరుని దేవుడు చెప్తాడు రమ్మని చెప్తాడు అప్పుడప్పుడు ఆయన కొంత దూరం నడుస్తూ ఉంటాడు నడిచినప్పుడు ఆయన ఏం చేస్తా అంటే సముద్రం మీద గాలి వీస్తూ ఉంటాడు గాలి వీస్తున్నప్పుడు ఆ గాలికి చూసి భయపడాయన భయపడతాడు భయపడినప్పుడు ఇప్పుడు ఆయన తమ మునిగిపోతా ఉంటాడు అప్పుడు యేసుప్రభు ఓడి దగ్గరే పోతాడు చివరి దగ్గరే పోతాడు ఆ చివరి క్షణంలో ఆయన గాలిని చూసి భయపడినప్పుడు ఆయన కిందక పోతా ఉంటాడు అప్పుడు యేసుప్రభు చేయబెట్టుకుని పైకి లేపుతాడు చూడండి అప్పుడు ఏమో యేసుప్రభు ఏమంటాడు ఒక మాట అంటాడు అక్కడ అల్ప విశ్వాసీ ఎందుకు సందేహ పండు అంటాడు కాబట్టి మనకు సందేహం మనకు అవసరం లేదు హలలుయ్య కాబట్టి యేసు ప్రభే మన పక్కన ఉన్నాడు ఆయన మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మనకు సందేహం అవసరం లేదు కాబట్టి ఆయన చెప్పిన మార్గంలో మనం నడుస్తూ ఉండాలా అనేక మనం నడిపించాలా ఆయనే మనకు విడువడు ఎడబాడు ప్రతి క్షణం మన హృదయంలో ఆయన ఉంటాడు ఆత్మరూపకంగా కాబట్టి మనం భయపడానికి వీల్లేదు ధైర్యంగా ఉండాలా విశ్వాసంలో మనం ముందుకు పోవాలా కాబట్టి ఈ చివరి కాబట్టి ఆయన కొరకు ఈ లోకంలో మనం జీవించాలా మొదటి స్వామిరాధ్యాయం నాలుగుతో ఫిలిస్తీన్ ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు అంటే మనం మొదటిని చూస్తూ అంటే ఇక్కడ ఫిలిస్తీన్లు యుద్ధం చేస్తూ ఉంటారు ఫిలిస్తీన్ యుద్దం చేస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయల్ ప్రజలు ఉంటారు పరిగెత్తినప్పుడు మళ్ళీ సమయంలో వచ్చి ప్రార్థన చేసినప్పుడు మళ్ళా వాళ్ళకి విజయం దేవుడు ఇస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ చూస్తే మళ్ళా వాళ్ళు ఏం చేస్తారంట ఆరో వచ్చే ఫిలిస్తీన్లు ఆ కేక హెబ్బిల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యహోవ నిబంధన మందసమను దండలోనికి వచ్చాయని తెలుసుకుని జడిసి దేవుడు దండలోనికి వచ్చా అనుకోని అయ్యో మాకు శ్రమ ఇంతక మునుపు వారిలాగు సంభ్రమింపలేదు అయ్యో అయ్యో మహాశివుడూ ఈ దేవుని చేతులు మన ఎవడు విడిపింపగలడు చూడండి అంటే ఫిలిస్ అంటే దేవుని మందసము వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు తీసుకొచ్చిండ్రో దండులోకి అప్పుడు దేవుడు ఆ ఫిలిస్ చూసి భయపడిన హలలుయ్య కాబట్టి దేవుని మందసం అంటే యేసుప్రభే హలలి మన హృదయమే మందస పెట్టేలాగు అంటే మందసం అంటే యేసుప్రభు ఆయన మన హృదయంలో ఉంటాడు కాబట్టి మన హృదయంలో ఉంటే మనం భయపడడానికి అవసరం లేదు అనే విషయం అక్కడ చెప్తున్నాడు కాబట్టి మనం ఈ లోకంలో జీవించతినిధులుగా ఈ లోకంలో మనం జీవించాలనే విషయం అక్కడ చెప్పబడుతుంది ఫిలిస్తీన్ల ధైర్యం తెచ్చుకోండి అంటే వాళ్ళు దాసులు ఉంటారు హలలి కాబట్టి వాళ్ళకి అప్పుడు ధైర్యం వస్తుంది ఆ మందస్సు వచ్చిన తర్వాత కాబట్టి దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు మనకు ధైర్యం వస్తూ ఉంటది అప్పుడు మనం ఏంటంటే పౌరుషంగా జీవిస్తూ ఉంటాం అనే విషయం అక్కడ చెప్పబడుతుంది తర్వాత యహో శివ గ్రంథం చూడు తొమ్మిదో వచ్చిన వేరు సరే ఏడో వచ్చి కంప్లీట్ చేయలేదు నీవు నడిచే ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కాని ఎడమ గానీ తిరగకూడదు చూడండి కుడికి కానీ ఎడమగాని తిరగద్దు అంట అంటే మన గురి యేసుప్రవ్వే కాబట్టి ఆయన చూస్తే ఈ లోకంలో మనం జీవించాలా అంటే పేతురు ఏం చేసిన అంటే ఆయన చూసినంతగా చే కరెక్ట్ గా నడిచిండు ఆయన ఎప్పుడైతే అటు ఇటు అప్పుడు ఏమైనా అటు చూడటం అంటే కుడికి ఎడకే ఉంటుంది అప్పుడు ఆయన ఏం చేసిండు నీళ్లలో మునిగిపోతూ ఉంటాడు అప్పుడు అల్పవిశ్వాసీ ఎందుకు సందేహం పడిన ఉంటాడు కాబట్టి మనం సందేహం వీలేదు మనలో అనుమానాలు రావడానికి వీలేదంట కాబట్టి జీవం దేవుడు మన పక్షంగా ఉన్నాడు ఆ ఫీలిస్తే అంటారు నేడు మీరు మోసం కదా ఇజాల ఫలితం మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు యహో మీ పక్షంగా యుద్ధం చేయరు అంటాడు కాబట్టి ఆయన మనపక్షంగా యుద్ధం చేస్తూ ఉంటాడు కానీ మనం కూడా యుద్ధం చేయాలా అలలుయ్య కాబట్టి ఈ లోక దుష్ట శక్తులతో మన యుద్ధం చేయాలి మన ప్రార్థన మన ఆత్మీయ యుద్ధం అదే మనం కాదు కాబట్టి మన ఏం చేయాలంట అప్ప అప్పచెప్పిన ప్రతి ఒక్క దాంట్లో మనం ఏం చేయాలంట కుడికి గాని ఎడమని తిరక్కుండా మనం నడుచుకుంటూ మన ఈ లోకంలో పోవాలంట తర్వాత తొమ్మిదో వచ్చిండు అదే అధ్యాయము తొమ్మిదో వచ్చింది నేను నీకు ఆజ్ఞా ఇచ్చినాను కదా నిర్భరం కలిగి ధైర్యంగా ఉండుము అంటే నేను నీకు ఆజ్ఞా ఇచ్చినాను కదా అంటే ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చేసిండు కాబట్టి మనం భయపడానికి వీల్లేదు కాబట్టి చివరి కాలంలో మనం భయపడానికి వీల్లేదు మనం కుంగిపోతున్నా కూడా భయంకరమైన శ్రమ నేను వచ్చినప్పుడు నువ్వు కుంగిపోతానండి వాక్యం కాబట్టి ఆ శ్రమల కాలంలో కూడా దేవుడు మనల్ని కాపాడుతాడంట కాబట్టి మనం అందుకే మన విశ్వాసంగా నెలకు కలిగి మనం ఉండాలంట ఆ విషయం చెప్తున్నాడు తర్వాత నేను నీకు ఆజ్ఞా ఇచ్చినాను కదా నిర్భరం కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము జడియకము మనం దిగులు పడద్దు అంట జడియద్దు అంటే జడటం చూస్తే దడుచుకుంటాం కదా దడుచుకోవటం ఏదైనా చూస్తే దడుచుకోవటం భయపడటం కాబట్టి మనం భయపడద్దు దిగులు పడద్దు ధైర్యంగా మనం ఉండాలంట ఎందుకు నీవు నడిచు మార్గం అంతటిలో నీ దేవుడు అని యహోవ నీకు తోడే ఉండు నువ్వు కాబట్టి దేవుడు మన మనం నడిచే మార్గం ఏ మార్గంలో నడుస్తున్నావు మనం వేసప్రభా చెప్పిన మార్గం నడుస్తున్నావు ఆయన మార్గంలో నడిచినంత చేపవుడు తోడుగా ఉంటాడు ఆయన మార్గం నుంచి మనం తప్పిపోతామో దేవుడు మనకు తోడుగా ఉండడు అని అర్థం చేసుకోవాలి అంతే కదా వాక్యం కాబట్టి ఆయన మార్గంలో ఉన్నప్పుడు ఆయన కాపాడుతాడు ఆయన మార్గం నుంచి మనం తప్పిపోతామో అప్పుడు కాపాడడు ఎందుకంటే అట్లే ఉంది వాక్యం చూడండి నువ్వు నడిచే మార్గం నీ దేవుడు ఏహోవో నీకు తోడుగును అంటే నువ్వు ఏ మార్గం నడుస్తున్నావు పైన చెప్పబడింది నువ్వు ఏ మార్గంలో నడవాలని కాబట్టి దేవుని వాక్యం ప్రకారం మనం నడవాలంట అట్లా నడవాలని మనం ప్రయాసపడాలంట తర్వాత చివరిగా పద్దెనిమిది నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించే ప్రతి విషయంలో నీ మాట విని వినని వారందరూ మరణశిక్ష నందుదురు చూడండి దేవుని వాక్యం మాట వినకపోతే అంటే ఆ ప్రజలు చెప్తున్న యహోస్తుంది చెప్తుంటే ఎవరైతే వినుక్కున్నా ఉంటారో వాళ్ళకి మరణ శిక్ష విధింపబడతానంటే వాళ్ళ దేవుని మాట వినకపోతే దేవుని మాట వాక్యమే జీవం కదా ఎందుకు వాడిని పాఠ కాబట్టి ఆయన వాక్యమే జీవం కాబట్టి ఆయన వాక్యాన్ని మనం తీసుకుపోతే ఖచ్చితంగా మనం మరణించే వాళ్ళమే కదా మరణించే వాళ్ళమే కాబట్టి దేవుని వాక్యం మరణించాలి ఎంత నమ్మి బాపసం పొందిన రక్షింపబడను నమ్మని శిక్ష వినిపబడను ఈ సువార్త మనం నమ్మకపోతే ఈ సువార్త దేవుని చెప్పిన వాక్యం వినకపోతే మనకు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది కాబట్టి ఆ శిక్ష నుంచి మనం తప్పించుకోవాలనుకుంటే దేవుని వాక్యంలో మనం జీవించాలా హయా తర్వాత నీవు నిర్భరం కలిగి ధైర్యంగా తెచ్చుకోమని యహో షోకు ఉత్తరం ఇచ్చేది అంటే పక్క వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అనుకోండి బాధ ఉంటది కదా ఎవరు నశించిపోతే బాధ ఉంటుంది కాబట్టి వాళ్ళు నశించిపోతే పాత కాలంలో అటు ఉంది వాళ్ళు ఇద్దరితో చనిపోయింది కానీ కొత్త నూతన నిబంధన కాలంలో దేవుడు అందరిని ప్రేమిస్తాడు ఎందుకంటే ఆ ఆ కాలంలో దేవుడు ఏదో చూచి చూడటం వదిలి ఇచ్చిపెట్టిండు కానీ ఈ కాలంలో అందరు అందరూ రక్షింపబడాలని అందరు దేవుని వైపు తిరగాలని ఆయన విచ్చేస్తున్నాడు అంటే ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన చెప్పిన ఆయన వాంఛన ఆయన యొక్క కోరిక మన ఆయన యొక్క ప్రణాళిక మనం దాన్ని నెరవేర్చేవారి మనం ఉండాలంట విశేషంగా మనం విశ్వాసంలో మనం ఉండాలంట మనం నిలక ఉండాలా మెలుకగలిగి ఉండాలా కాబట్టి ఆయన ఎప్పుడు ఏ ఏ టైంలో వస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం సిద్ధపడి ఉండాలా విశేషంగా ఆయన చెప్పిన చివరి మాట ఆయన చెప్పిన ధర్మశాస్త్రంలో ఆయన చెప్పిన వాక్యాన్ని పట్టుకొని మనం నడవాలా అనేకులు మనం నడిపించాలా అంటే సువార్తా సంబంధించింది అంటే దేవుని సేవ అంటే దేవుని సేవ మనం చేయాలనే విషయం అక్కడ దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం పోయి దేవుని సువార్థ ప్రకటిస్తే వాళ్ళకి సంతోషం ఉంటుంది కాబట్టి మనుషుల్లో సంతోషం లేదు కాబట్టి ఈ వాక్యం ఉంటే ఈ సువార్థ వింటేనే వాళ్ళకి సంతోషం ఆనందం వస్తుంది వాళ్ళ హృదయాలకు ఆదరణ ఉంటుంది కాబట్టి ఆదరణ కేవలం దేవుని వాక్యం వల్లే మనకు ఆదరణ ఉంటుంది కాబట్టి మనుషులు కొంతసేపు బలపరుస్తారు కాబట్టి ఆ కొంతసేపులో తర్వాత అది ఆవిలాగా అయిపోతుంది కాబట్టి ఎప్పటికీ మనకి బలపరిచేది ఎప్పటికీ మనం తోడు ఉండేది మన ప్రవ్వే కాబట్టి ఆయన వాక్యమే మన హృదయంలో పెట్టుకుని ఉంటే మనం ఏది వచ్చినా సరే మనం భయపడమంటాం కాబట్టి భయం అంటే భయపడే కాలంలో అంటే ఎంత భయంకరమైన కాలం అంటే ముందు రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఏం ఏం జరిగినా సరే నువ్వు భయపడడానికి వీల్లేదు అనే విషయం చెప్తుడు నువ్వు భయపడకుండా ఉండాలంటే నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే నువ్వు దేవుని వాక్యం నువ్వు ఏ వాక్యం విన్నావో నువ్వు ఏ ఏ దేవుని వాక్యం పట్టుకున్నావో దాని ప్రకారంగా నీ చివరికి నువ్వు పట్టుకోవాలా ఎందుకంటే ఈ వాక్యమే ఓర్పుకు సంబంధించింది కదా ప్రగణ గంధంలో రాస్తుంటుంది నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యను గైకుంటూ గనక రాబో శోధన కాలంలో భూలోకం అంతటి శోధన కాలంలో నేను నేను కాపాడుతున్నాడు కాబట్టి అది ఈ కాలం అంటే ఈ చివరి కాలం అంటే ఇది అంత దినాల్లో చెప్పబడిన మాట అంటే ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం చెప్పబడిన వాక్యం అది కాబట్టి ఈ కాలంలో మనం అవన్నీ మన కళ్ళు కట్టినట్టు కాబట్టి దేవుని వాక్యమే ఓర్పు కలదు ఆయన ఓర్పు అన్నిటిని తాలిండు అన్నిటిని భరించి కాబట్టి ఆ వాక్యను ఆయన ధరించుకున్న మనం కూడా అన్నిటిని తాళాలా అన్నింటిని మనం భరించాలా ఓపికతో సహనంతో ఆయన వాక్యాన్ని మనకు అయికు ఎందుకంటే దేవుని వాక్యం కొరకు నా నిమిత్తం జల్లు మిమ్మల్ని నిందిస్తారని నిందిస్తారని చెప్పిండు మీ మీద అబద్దంగా మాట్లాడుతున్నారు అది కాబట్టి ఎంత చెప్పినా సరే మీరు సంతోషించి ఆనందించమన్నాడు కాబట్టి ఆనందం ఎందుకు ఇస్తున్నాం ప్రభు మనకు పక్షంగా ఉన్నాడు అని చెప్పి ఎందుకంటే ఈ విషయాలు దేవుడు ఎప్పుడో మనం చెప్పిండు ఒక విషయం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఒక ఆపద అక్కడ పోతే ఏదన్నా ఒక ఆపద వస్తుందని తెలుస్తుంది కదా అది నీకు తెలియదు కానీ మనం తెలియకుండా మనం ఏం చేస్తాం పోతా ఉన్నప్పుడు ఆపదలో చిక్కుపడతాం కానీ ఆపద ముందే రాబోతుంది భయంకరంగా ముందే అంతా ఉండబోతుంది చెప్పి ఈ రాసినప్పుడు మన ఎందుకు చిక్కుపడాలా అంతే కదా చాలా ఆశ్చర్యంగా అంటే మనకు ముందే తెలియపరుస్తుంది దేవుడు అంటే ఎట్ట తప్పించుకోవాలా ఎట్లా జీవించాలనే ముందే తెలియపరుస్తున్నాడు కాబట్టి ఇది మనం చదువుకుంటేనే దీని ప్రకారం మనం నడుచుకుంటేనే మనం తప్పించుకోగలం సైతాన్ని మనం దేవుని వాక్యం కంపల్సరీ ఉండాలా అపవాదం ఎదిరించాలంటే వాడు ఒట్టిగా ఎదిరిస్తే వెళ్ళిపోతాడు వాడు పోడు ను ధైర్యంగా నిలబడాలా కాబట్టి ను నిలబడాలంటే దేవ ఆత్మ వల్ల కట్గా దేవుని వాక్యం నువ్వు ధరించుకున్నప్పుడే వాడిని ఎన్నికలు పారిపోతాడు కాబట్టి దేవుని వాక్యం మనం లో మనం పాలు పొందాలా ఆయన వాక్యం మనం మనం ధైర్యంగా ఆయన కొరకు ఈ లోకంలో మనం జీవించాలా పౌరుషంగా జీవించాలా కాబట్టి ఆత్మీయ విషయంలో చెప్తున్నా ఆత్మీయ జీవితంలో మనం బయటకు వెళ్ళినప్పుడు ఎవరన్నా తర్వాత ఏమైతే మనకు కోపం వస్తూ ఉంటుంది కోపం సహజంగా వస్తుంది కదా కానీ కోపం వచ్చినా కానీ మనం వాటిని భరించుకోవాలా ముందుకు పోవాలా హలలుయ కాబట్టి చివరి వాషంలో ఆయన మనకు ఎప్పుడు వర తోడుగా ఉంటాడు కాబట్టి ఏసుప్రబు చెప్పిండు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలేని మీతో ఉన్నాను అని చెప్పన్నాడు ఉంటున్నానని చెప్పలేదు ఉన్నాను అన్నాడు అంటే ఇప్పుడు మన హృదయంలో మన మధ్య యశుబ్రాబు ఉన్నాడు కాబట్టి మనం భయపడడానికి వీలేదు ఏది వచ్చినా సరే భయపడద్దు ధైర్యంగా విశ్వాసంలో మన యాత్ర మనం కొనసాగించుకోవాలా ఈ లోకంలోకి యాత్రికుల మన యశ్వ ఈ లోకానికి వచ్చినా మనం కదా ఈ లోకానికి వచ్చినా మనం పరలోకంలో ఉన్నవాళ్ళం ఆత్మీయంగా చూస్తే కాబట్టి ఈ లోకానికి దేవుడు ఎందుకు తీసుకొచ్చిండు ఏవామి ఈ లోకానికి ఎందుకు వచ్చిండు ఎందుకు వచ్చిండు మనం కూడా అందుకే వచ్చినాం కాబట్టి ఆయన రక్తాన్ని కాల్చిండు మార్గం చూపించిండు కాబట్టి ఆ మార్గాన్ని మనం పట్టుకుని ఇతరులకు మనం చూపించాలా హలలుయ అలాంటి కృప దేవుడు మనకు అందరికి అనుకరించాలి చిన్నవాక్యం